స్వచ్ఛంగా ఉంటే నువ్వు అదయ్యే ఉంటావు కదా అంటుంది అంటే వాడు స్వచ్ఛంగా ఉన్నాడు అనే మాట అక్కడ చెప్పినప్పుడు ఇక్కడ నేను అల్లం పెట్టాలంటే వాడికి కావాల్సి వచ్చింది కదా అన్నప్పుడు రెండింటికి ఎట్లా కుదురుతుంది నా ఊరికే లోపల ఆలోచన వచ్చింది అంటే ఎందుకంటే ఇప్పుడు నాకు ఎట్లా ఇది విచారణ జరుగుతుంటుంది కదండి లోపల జరుగుతుంది ఇంకా అయ్యేదో పోవాలనుకుంటున్నావు ఈ చదువుతున్న దాంట్లోనేమో ఏమీ పోవక్కర్లేదు నువ్వు అది అయ్యే ఉన్నావని చెప్తున్నారు ఇంకేం పని అన్నారు అప్పుడు మనం ఏమీ చెయ్యక్కర్లా ఇవి వచ్చినవన్నీ వాడిచ్చాడు వాడు అవసరం వాడే తీర్చేసుకుంటాడు ఇది కూడా దత్త మాట అవుతుంది పండి ఎన్ని రాలిపోతాయి అన్నదమ్మా దాని గురించి పట్టించుకో పండి ఎండి రాలిపోతాయినా అన్నవి పట్టించుకోక అమ్మా అనేవారు దత్తాని కూడా అంటే ఏ గుణాలైనా దాని తీరిపోతే పండి మట్ట రాలిపోయినట్టుగా పండి ఎండి రాలిపోతాయి అనేది అని అట్లాగే మీరు సాధన లేదంటారు సాధన ఏముంది అవసరం లేదనే మాటకి ఈ పుస్తకం చదువుతున్నావు దీంట్లో వీళ్ళు చెప్తున్నవి మనం ఏం చూస్తున్నాం ఇంకేదో పొందాలని ఎందుకు అనిపిస్తోంది ఏమన్నా వదలాలి అనే కదా పొందాలనిపించడం అప్పుడు ఏంటంటే భగవంతుడి మనకి ఏదో తేడా ఉంది ఆ తేడా ఉన్న తేడా ఏదో తీసేసుకోవాలనే ప్రయత్నమే కదా సాధన అంటే అంతకంటే ఏం లేదు అదే ఉన్నావంటే ఇప్పుడు సృష్టి అంతా ఒక పరమాత్మ చేతే సృష్టించబడి ఉన్నప్పుడు వాడి కాకుండా ఏది లేదని కనీసం భక్తిలో నమ్ముతాం కానీ మనం జ్ఞానంతో నమ్మకపోయినా భక్తిలో నమ్ముతాం సహజంగా కాస్త భక్తి ఉన్న ప్రతి ఒక్కడూ నమ్ముతాం నమ్మంటారా చిన్న సరే అంటే నాకు అనిపించిన మాటనే అంటే ఇప్పుడు అమ్మని అనుకుంటున్నాం పోనీ అమ్మ అంటే లేదంటే దేవుడు అన్న ఒకటి ఇదంతా సృష్టి జరిగింది అంటే సృష్టి అంతా ఒకటి ఒక భగవంతుడి వల్లే జరిగింది అన్నప్పుడు భగవంతుడు కానిదేమీ లేనప్పుడు హెచ్చు తగ్గులు కనిపించవచ్చు గొడవలు కొట్లాట్లు మనిషికి తేడా ప్రతి దాంట్లో వస్తువుల తేడా కనిపిస్తుంది తా ఒకటి వల్ల ఏర్పడింది అనేది మినిమం సైన్స్ ప్రకారం ఒప్పుకున్న ఒప్పుకున్నప్పుడు దాంట్లో తేడా లేనప్పుడు ఇప్పుడు మనకెట్ ఏదో ఒక ప్రయత్నం జరిగింది అంటే ఎందుకు ప్రయత్నం జరుగుతుంది నేను అది ఎందుకు అందరూ స్థిరంగా అంటే ఏదో ఉంది అది తీసేయాలని ప్రయత్నం అది తీసేయటం లో తెలుస్తోంది ఇప్పటికి మనకు మనకే చూసుకుంటే మనకు తేడా అర్థం అవుతుంది ఏమిడా అంటే అర్థం అవుతుంది ఏదో ఒకటి కొంత తీసేస్తే కొంత ప్రశాంతత దక్కడం అర్థమవుతుంది పరుగులాట తగ్గితే నిలకడ అయినట్టుగా మిగిలినవి కూడా అర్థం కాబట్టి ఈ మాటకు ఇప్పుడు మరి అమ్మ స్వచ్ఛంగా ఉంటే మాట అంది మలినం వాడి కంటకపోతే నీకు ఎలా పెట్టాడుంది మలినం వాడికి ఉంటే మిగిలిపోతుంది వాళ్ళ మనలో ఉన్నట్టుగా మిగులుతుంది ఆ మాట ఇక్కడ చిన్న ప్రశ్న వస్తుందంటే మలినము వాడికి అంటకపోతే మీరు చెప్పిన మాట వినండి జాగ్రత్తగా మలినం వాడికి అంటకపోతే నీకు ఎలా పెట్టాడు అని అన్నారు అమ్మ అక్కడ వాడు వేరు మలినం వేరు నిండింటినీ వేరు పడుస్తున్నారు అవునా చెప్పండి చెప్తా ఉండదు అయితే ఇంత మళ్ళీ వాడిలో కూడా రెండు ఉన్నట్టడికి రెండు ఉంటాయి నీకు పెట్టాల్సి వచ్చిందంటే వాడికి అంటుంది అన్నది అంటే ఇక్కడ శుద్ధ జ్ఞానం మళ్ళ జ్ఞానం అని నిన్నో ఇప్పుడు మీరు అన్నట్టున్నారు శుద్ధ జ్ఞానం అని చెప్పినప్పుడు అప్పుడైతే అది శుద్ధ జ్ఞానం అయింది మళ్ళీ అంటని చెప్పి శుద్ధ జ్ఞానం అయితే అంటని చెప్పి మళ్ళీ జ్ఞానం అయింది సో భగవంతుడిలోనూ రెండు పాఠశాల ఉన్నాయి అప్పుడు ఇక్కడ ఇంకా భగవంతుడు మనలో ఉన్నవే మనకు పెట్టినవాడు వాడుగా మరి కాదు మనం వివరిస్తున్నాం కదా అక్కడ మాట ఇప్పుడు వివరిస్తున్నారో దానికి కొన్ని పరిమితులు వస్తాయి మళ్ళీ ఎట్లా కుదిస్తుంది చెప్పండి దానికి కూడా పరిమితులు వస్తాయమ్మా పరిమితిలో వస్తే ఒప్పుకుంటా కానీ ఈ మాట పరిమితితో పాటు ఇందుర భావనలో కూడా పరిమితి వస్తుంది లేకపోతే ఇక్కడ కింద వాళ్ళకి అర్థం కాదమ్మా చెప్పేది అమ్మ ఒక మాట చెప్పారు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి ఏదైనా వ్యక్తి ఏ ఉంటే ఆ స్థితి తగ్గట్టు నేను మాట్లాడతాను అన్నారు ఇప్పుడు రెండో మాటలోనేమో శుద్ధంగా ఉంటే నువ్వు అదే ఉన్నావు అన్న మాట అవును ఈ మాటకి ఆ మాటకి చూస్తే ఇప్పుడు మలినం వాడికి అంటి వాడికి అంటకపోతే నీకు ఎలా పెడతాడు అన్నప్పుడు అది మలినం కావాలంటే బంగారు దీనికి ఈ మాట కూడా అంటుంది అర్థానికి వెనకాల కాపడం పూయకపోతే నీకు ఉపయోగపడదు కదా అంటుంది అవును బంగారానికి కలిసి రాగి కలపకపోతే అని ఆభరణం అవ్వట్లేదు కదా అంటుంది చూసుకోడానికి ఆధారం అవుతుంది చెప్తోంది అవును అది వినలేదు అది గుర్తు రావట్లేదు విన గుర్తురావట్లా అది అది గుర్తుంది ఈ మాట గుర్తులేదు వాక్యం అయింది ఓకే ఇప్పుడు రెండిట్లో సమన్వయం ఇందాక మీరేంటి చెప్పారు అసలు అది ఇంకో మాట అన్నారు ఇందాక కాదన్నారు చెప్పిన భగవంతుడు అంత అయి ఉన్నాడు కాకుండా ఉన్నాడు అన్నమాట సరిపోతుంది అప్పుడు గజంలో అంగుళాలు ఉన్నాయి కానీ అంగుళంలో గజన్ లేదు అన్న అంటుంది మళ్ళీ అక్కడ అంటే ఇది అయి ఉన్నట్టుగా ఉన్నాడు కానీ లేదు అప్పుడు వీళ్ళు అన్నట్టు ఈ అనే మాట అక్కడ సరిపోతుంది కదా జగ్భ్రాంతి అన్నమాట అక్కడ సరిపోతుంది అప్పుడు అంతా అయ్యనట్టున్నాడు కానీ అమ్మా దీని విషయంలో చెప్తాను మాకు పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన సంభాషణలో ఒక స్వామి చెప్తూ వేదములలోనే భేదశ్రుతులు అభేదశ్రుతులు భేదాభేదృతులు అని మూడు రకాలు ఉన్నాయి జీవాత్మ పరమాత్మ అభేదం అని చెప్పేది ఉన్నాయి అభేదం అని చెప్పేవని ఉన్నాయి అభేదముతో ఉన్నట్టుగా కనబడుతున్న భేదముతో ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ అభేదం అని చెప్పేవి ఉన్నాయి ఈ మూలి ఆధారంగానే ద్వైత విశిష్టాద్వైత అద్వైతాలు వచ్చాయి అని చెప్పేసి చెప్పారు ఒకసారి ఒక సంభాషణ మాకు జరిగింది పర్సనల్ గా ఆయనతో మాకు పన్నెండు పదిహేను సంవత్సరాల సంభాషణ ఉంది చాలా విశేషమైన అంశాలు ఆయన మాకు చెప్పారు హిమాలయాలను తపస్చ్చారు ఆయన ఆయన మాకు అనేకమైన విషయాలు చెప్పేవారు ఆయన దగ్గర మేము నేర్చుకున్న విషయాల్లో ఈ కాన్సెప్ట్ ఒకేదశ్రుద్ధ శుద్ధుడు భేదాభేద శుద్ధు అని భేదాలు వేదాల్లోనే ఉంది అని కాబట్టి వేదములే ఆ విషయంలో చెప్పడానికి ప్రత్యేకించి ముందుకు రావడం లేదు అందుకే బృహదారం యొక్క ప్రశ్నించి వేదములు కూడా అవిద్యగానే ప్రకటిస్తుంది ప్రకటించదు మొత్తం ఉన్నాయని చెప్తుంది కాబట్టి ఇవన్నీ కూడా విశావాస పరిషత్తు కూడా విద్యా విద్య ప్రకటి ప్రకాశిస్తుంది సో ఈ పరిషత్తుల్లో కూడా ప్రధానంగా ఈ వైవిధ్యం ఉందమ్మా వైవిధ్యం ఉండబట్టే బ్రహ్మసూత్రాల డైవర్స్ వచ్చింది ్రహ్మసూత్రాలు దీనికి సమాధానం బ్రహ్మసూత్రం చెప్తారు అంటారు అద్వైతమే అంటే ఉన్నవాళ్ళు అద్వైత అనుభవం అంతేగా అద్వైత అంటే ఇప్పుడు దీంట్లో మన అనుభవమే మనకు నిర్ణయం అవ్వాల్సిందే తప్ప ఎందుకు అడుగుతున్నానంటే అనే ఎవరికి వాళ్ళకి అనుభవం అయితే ప్రాబ్లం లేదు ఇప్పుడు నా స్వానుభవం ఉందనుకోండి నేను మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అవును అది ఎప్పుడైనా మీరు అడిగారు మీకెందుకు తెలుసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ అని అడిగారు నన్ను మొదట్లో అట్లాగే అడిగితే ఎందుకు నిజంగా నాకు సమాధానం లేదు దాంట్లో పెద్దగా ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుంది అంటే చూద్దాం తెలుసు తెలిస్తే ఏం పోయింది ఇప్పుడు అన్నట్టు అట్లాగే ఎవరికైనా చెప్పాల్సి వస్తే ఇప్పుడు మీకైనా కాదు మామూలుగా ఎవరిని వీళ్ళు అనుకోండి చెప్పాల్సి వస్తే నాకుగా నాకు సమాధానం తెలుసు చెప్పాలంటే నా దగ్గర సమాధానం ఉండేది వాళ్ళ పొద్దున్న నుంచి ఒకటి అమ్మ సంభాషణ మీద చాలాసేపు తిరగమ్మరగా చూసాను దాన్ని అసలు చెప్పాలంటే మాట రావట్లేదు అదేంటి అంటే నాకు సమాధానం ఉంటుంది బయటకు సమాధానం చెప్పడానికి తెలియదు నాకు అది అట్లా ఉంటుంది అంటే మాట రావాలన్న అవసరమేం లేదు ఎందుకు అడిగానంటే మిమ్మల్ని ఇంత వివరంగా ఇది అసలు చెప్పాల్సి వస్తే ఎట్లా చెప్తారు ఎవరన్నా వాళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకంటే సాగర్ గారి దగ్గర ఇప్పుడు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు డిఫరెంట్ గా ఉంటుందండి నా మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఇంత ఆలోచన కూడా నాకు రాదు యాక్చువల్లీ ఎందుకంటే ఏమని చెప్పాలి ఇంత విమర్శ ఉండదు అసలు నాకు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అంతే కామైపోతుంది మైండ్ నిజం మాట్లాడితే కామ్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ జరిగినట్టుగా మరి ఎప్పుడైనా అవకాశం వస్తే మాట్లాడతానేమో తెలియదు కానీ కామ్గా ఉంటుంది అసలు ఏమి అడగాలని అనిపించదు ఆయనతో ఎందుకు అడగకూడదు మీరు ఒకవేళ అనుకోవచ్చు కానీ ఎందుకని చెప్తున్నాను ఇప్పుడు మీతో ఏంటంటే జరుగుతున్నప్పుడు మాట జరుగుతున్నప్పుడు ఆలోచన వస్తుంది అవును ఇదెందుకు కాదు అదెందుకు కాదు అంతే అడిగితే అయినా చెప్తారేమో బోస కానీ నాకెందుకు ఇప్పుడు అడగడానికి అక్కడ రాలేదు అంతే కాటు రాదు కామంగా ఉంటుంది అంతే ఇంక ఆలోచన ఇప్పుడు దీనికోసం అడుగుతున్నా మీరు ఇన్ని చదివారు ఇంతమంది తెలుసు కాబట్టి దీనికి సమాధానం ఏం చెప్పారు నాకు ఈ రెండు సమాధానాలు దోచున్నాయి అంటే నా స్వాను ఎవరికి వాళ్ళకి స్వానుభవంలో వాళ్ళకి ఒకటంటూ నిర్ణయం జరుగుతుంది అది వాడి నిర్ణయం వాడికి అది చాలు వాడి వాడికి అది ఎండ్ పాయింట్ అవసరం లేదు వాడికి కానీ ఇంకోటికి చెప్పాల్సి వస్తే ఎందుకు కింద మీద పడుతుంది అట్నుంచి వస్తే ఇంకో ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలని వెతుక్కున్నట్టుగా ఉంటుంది ఏంటి ఇక్కడ ఇప్పుడు దీనివల్ల ఇంత ఇంత ఆర్గ్యుమెంట్లు దీనివల్ల జరుగుతాయేమో అనిపించినప్పుడు ఉన్నది ఒకటే సత్యమైన ఇంతమంది ఇన్ని రకాల విభిన్న అభిప్రాయాలున్నాయి కాబట్టి ఇన్ని రకాలు వచ్చినయో దీంట్లో అనిపించింది పొద్దున్నే ఆబ్జెక్ట్ గా మార్చుకుంటున్నారు మార్చుకునేటప్పుడు ఆబ్జెక్ట్ వివరించాలనుకుంటున్నారు మీకు అర్థం కావటం లేదా ఇక్కడ సమస్య అక్కడ వస్తుంది ఇప్పుడు మీ సబ్జెక్ట్ వరకు మీకు అంగీకరింపబడింది నేను అనే వరకు మీకు అంగీకారమే దాన్ని నువ్వు అది అని చెప్పేటప్పుడు నేనుతో ఎలా సమన్వయం చేయాలి అని ప్రశ్న వస్తుంది మీకు నేను అర్థం చేసుకున్నది కరెక్ట్ అయితే ఇది అది అవునా కదా మీరే చెప్పాలి అంటే మాట్లాడటం ఎక్కువ రాదు అన్నయ్య అంటే నాకు అర్థమైంది ఏంటంటే నాకు ఎక్కువగా మాట్లాడటం రాదు అంటే చెప్ప చెప్పడం అనే మాటకు చెప్తున్నా అక్కడ మాటల్లో ఏదన్నా పెట్టాల్సి వస్తే ఒకటి ఇప్పుడు మాములుగా ఏంటంటే జిలల్ ముడి గ్రూప్ ఒకటి ఉంది దాంట్లో ఏదన్నా అమ్మకి సంబంధించి నేను ఎప్పుడన్నా రోజు గుర్తు వచ్చినప్పుడు పెడతాను రోజు ఏం పెట్టను అంటే జిలల్ముడి వాళ్ళకి డివోటీస్ గ్రూప్ కాదులే విడిగా న్యూస్ కూడా పోస్ట్ చేసింది ఆ గ్రూప్ లోనే ఎప్పుడన్నా ఏదైనా గుర్తొస్తే ఇవాళ ఇది అమ్మది ఏదన్నా ఒక సంభాషణ గుర్తొస్తే లేకపోతే ఒక వాక్యం బా ఇది పెడదాం అనిపిస్తే పెడతాను దానికి నాకేదన్నా సమన్వయం కుదిరితే ఇట్లా అనిపిస్తోందని ఎప్పుడన్నా ఒకసారి అది నెలకు ఒకసారి అవుతుంది ఒకసారి పదిహేను రోజులు ఏదో ఇవాళ అట్లా పొద్దున ఎందుకో ఏదో ఒక ఇది వింటుంటే అప్పుడు అమ్మ తాత సంభాషణ నాకు చిన్న ఎప్పటి నుంచో డౌట్ ఉండేది చిన్న చాలా ఏళ్ల క్రితం నుంచి చదివినప్పుడు తాత కదిలినప్పుడు చీమలు కుట్టినాయన్న మాటకి దాన్ని కంటిన్యూ అయ్యింది ఆ కదిలి అన్నప్పుడు అమ్మాయి ఏం కదిలింది ఇప్పుడు శరీరం ఎవరు కదిలింది ఎవరు అని అడుగుతుంది అడిగితే శరీరం అంటే మా శరీరం జడమన్నావు కదా అని అడుగుతుంది అనిత్యం అనిత్యమైందా నిత్యమైందా కదిలింది అని అడుగుతుంది అడిగితే ఆత్మ నిత్యమైంది అంటాడు ఆత్మ సంగతి నాకెందుకు అని అడిగినప్పుడు నాకు ఆ కోసం ఎప్పుడు అది అక్కడ నాకు కోసం ఆగిపోయేది ఎందుకంటే ఇదివరకు వీటి గురించి అసలు తెలియదు కాబట్టి ఇక్కడ ఏమడిగిందమ్మా ఈయన ఎందుకు చెప్పలేకపోయాడు అవు శరీరా కుడితే ఏం తెలియలేదు ఇది నాకు ఎప్పుడు ఫస్ట్ ఆ క్వశ్చన్ ఉండేది అన్నయ్య దాంట్లో ఏం దొరికింది సమాధానం అంటే మీకు సాక్షిత్వం అనే మాట వాడతంటారే మీరు అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఆలోచిస్తుంటే ఫస్ట్ టైం నేను మెడిటేషన్ చేసుకున్నా నాకు ఎప్పుడు మామూలుగా కూర్చున్నప్పుడు కళ్ళు మస కూర్చోడం అలవాటు కానీ ఫస్ట్ టైం వీళ్ళు ఇట్లా అడిగటం చెప్పటం మొదలు పెట్టిన తర్వాత కూర్చున్నప్పుడు ఆ ధ్యానాన్ని చూస్తున్నది ఇంకొకటి ఉంది అనేది అర్థమైంది అప్పుడు అప్పుడు దాంట్లో నేను ఎందుకు కలిసిపోలేదు నేను ఇంకా కలిసిపోకుండా ఇది ఉండేది ఇంకా కలిసిపోవాలి కలిసిపోవాలి అసలు ఉండకూడదని ధ్యానంలో కూడా కానీ ఫస్ట్ టైం ధ్యానం జరుగుతోంది నేను చూస్తున్నాను ఫస్ట్ టైం అర్థమైంది నాకు ఆ ధ్యానం జరుగు అప్పుడు ఓ ఇది పక్కకుంది ఇవాళ అదే అదే కాన్వర్సేషన్ పెడదాం అంటే గ్రూప్ ఇది నాకు సమాధానం ఉంది ఇందులో ఓహో ఇది పక్కకుంది ఇప్పుడు అమ్మ ఏమడిగింది దీనికి ఎంత విచారణ అన్ని మాటలు ఇక రావు అనమాట అంటే పెడదామన్నా చెప్దామన్నా కూడా అన్ని మాటలు రావు ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరన్నా అడిగితే ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది ఒకసారి అడుగుతారు నేను ఏంటి గంట సేపు మాట్లాడావు ఇవాళ వాళ్ళతో సేపు ఏం ఇప్పుడన్నా ప్రయత్నంగా రావట్లేదు అని కంగారు కూడా కాదు నాకు అప్పుడు మామూలు మీరు మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారు కదా అని అడుగుతున్నారు అనమాట దీనికి వీటికి సమాధానం మీద చెప్తా ఎందుకంటే నాకెందుకోటే రాదా అవసరం వస్తుంది లేని వదిలేయటం దాని పెద్ద ఆలోచన లేదు కానీ వాళ్ళకి నవ్వొచ్చింది నాకి ఎంతసేపటికి దానికి మాటలు పడట్లేదు సమాధానం పెడదామంటే మాటలు పడట్లేదు అసలు అక్కడ రావట్లేదు బయటకేమి లోపల ఉందంటే ఉంది సాక్షిగా ఉంటాడు దానికి ఇది ఆధారం కదా ఇంతే కదా వాడటం ఉంది కాబట్టి ఆత్మ ఉండబట్టే కదా శరీరానికి కుట్టింది ఏవో ఇంకా పది కోసం అడిగితే మనం ఎందుకు ఇంకెందుకంటే రావట్లేదు ఇంక మాట అంతకంటే ఇంకా ఆగిపోతుంది అట్లా అని నీకు సమాధానం సమాధానం లోపల తెలుస్తుంది అట్లా ఉందా దీనికి ఇన్ని క్వశ్చన్లు వస్తాయిలు ఎందుకు వేస్తారంటే అర్థం చేసుకోవడం నేను ఇంకో రకంగా చెప్పాలంటే అమ్మ అన్న అనసూయాదేవిని లలితగా రాజరాజేశ్వరిగా రాముడుగా నరసింహుడుగా సీతగా అంతమంది అర్థం చేసుకున్నారు కదమ్మా ఇది అమ్మ చరిత్రలో ఉన్నదేగా అవును అంటే ఉన్న అనేక రకాలుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది లేదా అందుకే అమ్మ నన్ను ఎవరు అర్థం చేసుకోవాలి ఏమో ఉద్దేశం అదే ఎంతమంది అర్థం చేసుకున్నారు అని ప్రశ్న వేస్తుంది మౌలాలి నువ్వు అర్థం చేస్తున్నావు అంటే నాతో కూడా కలుపుకునే అన్నానమ్మ అంటాడు అవునా అంటే అమ్మ కూడా అమ్మ కాదు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారా లేదా అవును నేను అనసూయను కాదు ఈ రూపాన్ని కాదు అని చెప్తున్నారా లేదా ఆవిడ ఆ భావం అక్కడ అర్థం వస్తుందా లేదా చెప్పింది చెప్పింది అవును ఎవరన్నా పట్టుకుంటున్నారా మీరే రూపానికి అతీతంగా అక్కడ నేను ఆ రూపాన్ని కాదు అని చెప్తాను ఆవిడ ఇవన్నీ కూడా తానే అయినప్పుడు బౌలాది ఒక మాట అంటాడు ఈమె మూలమునకే మూలము అంటాడు ఒక వాక్యం చాలా గొప్ప వాక్యం అది అవును ఇరవై ఎనిమిదో ఛాతర్లో ఉంది అది మూలమునకే మూలము అని ఉంటుంది ఇరవై ఎనిమిది కాదు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు లో ఉంటుంది ఇరవై నాలుగు చాప్టర్ లో ఉంటుంది పొల్లిమర సోరయ్య గారితో మాట్లాడుతున్నప్పుడు మూలమునకే మూలము అంటుంది ఎవరికి ఏ రూపంలో కావలిస్తే ఆ రూపంలో దర్శనం ఇవ్వగలదు అంటే అక్కడ మూలమునకే మూలమైనప్పుడు రూపంలో అమ్మ రూపం కూడా ఈ రూపం కాదని కదా అర్థం అమ్మ రూపం కాదు రూపంతో ఉంటే శాశ్వతం కాదని చెప్పేసి అది వేరే విషయం ఇది కాదు అని మనకి అర్థం అటువంటి అమ్మాయి అంటే ఈ రూపం కానివే అమ్మఅ మరి అప్పుడు ఎక్కడ మనం పొరపాటు పడుతున్నాం ఆలోచించండి మీరే మీరే ఆలోచించండి అక్కడ అమ్మే క్లియర్ గా చెప్పారు మౌలాని గారు చెప్పించారు కదా అవును అవును మూలానికి తోచించింది చెప్పించింది కూడా ఆమె కదా అవును మరి ఆ రకమైన డిస్కషన్ జరిగిందిగా అక్కడ అప్పుడు ఇప్పుడు రూపం కాకపోతే నెక్స్ట్ వెళ్లేది శక్తి శక్తి రూపాంతరం ఇంక అట్లా వెళ్తాం కదండి అప్పుడు నిర్గుణుతుంది శూన్యం దగ్గరికి వెళ్ళింది నిజమే అంతమేంటే ఇప్పుడు అక్కడ చెప్పింది నిజం అది అది కరెక్ట్ అదర్థం అవుతుంది ఎందుకంటే తనకి రూపం లేని ఇప్పుడు ఇప్పుడు అమ్మ మనకి అందించ అందపడుతోంది ఏ రూపంగా అయినా సరే అమ్మ మనకి మీకో రూపంగా నాకు రూపంగా అమ్మే అమ్మ ఏమంటారు అమ్మ కరుణ పోని కరుణగానే మనకు అర్థమవుతుందిగా ఇప్పుడు అది అమ్మ కరుణ మనకు అందపడుతుంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు రూపం లేకపోయినా అది అది ఉంది ఆ ఉండే శక్తి అనుకోండి కరుణ అనండి అనండి ఆ ఏదైనా ఒకటి ఉంది అది ఎప్పటికీ ఉంది ఆ ఉన్నదానికి రూపం లేదు రూపంగా కొన్నాళ్ళు ఉంది కొన్నాళ్ళకి వెళ్ళిపోయేది ఇది కాదనట్ల దీనికి కాదనట్ల కానీ ఈ చెప్పేటప్పుడు దానికి ఆ తాతను అడిగిన క్వశ్చన్ లో కదిలింది ఆత్మ కాదు అన్నప్పుడు దానికి ఆత్మక చలనం లేదు కానీ శరీరం కదిలింది శరీరం కదిలింది శరీరం నెప్పి తగిలితే శరీరం నొప్పిందని చెప్పి రావణ మహర్షి కూడా అంటారు శరీరానికి రాకలిస్తే దాని చెప్పమను మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటారు ఆయన శరీరానికి ద్వారా శరీరంలో ఉన్న నేను అనే నేను అంటే ప్రాణం అను ఆత్మ ఆత్మ ఆత్మ కదా దానికి ఇవన్నీ పనులన్నీ జరుగుతున్నాయి చైతన్యం పోని మన భాషలో మనిద్దరం చైతన్యం వాడతాం కాబట్టి చైతన్యం చైతన్యం ఉండబట్టే కదా మిగిలిన క్రియలన్నీ జరుగుతున్నాయి శరీరంలో అట్లాగే ఈ నొప్పి కూడా చైతన్యం వల్లే తెలియబడింది అప్పుడు శరీరంలో ఉన్న మూలం ఏమైంది చైతన్యమైంది అప్పుడప్పుడు సృష్టిలో మూలం కూడా చైతన్యమైంది కదా ఇంకా అన్నిటికీ నీకు మూలం వేస్తుంది నీకు తెచ్చితే నేను నువ్వు తెలుసుకో అన్ని తెలుసుకుంటావు అన్న మాటకి మూలం ఇదైనప్పుడు సృష్టికి మూలం కూడా అదే కదా అంతే కదా వెనక్కి వెళ్తే అవును చైతన్యానికి మూలం చైతన్యమే ఎందుకంటే దీనికి దిగితే చైతన్యం అయింది దిగనప్పుడు చైతన్యం కూడా లేదు ఇంకో అదే చైతన్యానికి దాటిన స్థితి ఉంది చైతన్యానికి దాటిన స్థితి కూడా ఉంది అది అందుకని అంటున్నాను అంటే ఇట్లాగే కదా విచారణ జరిగేదికంటే కాదు అట్లాగే ఇప్పుడు అక్కడ ఆ చైతన్యం దగ్గరకు వచ్చి శుద్ధ చైతన్యం మల్ల చైతన్యం రెండు చెప్తున్నారు మళ్ళీ శుద్ధ జ్ఞానం మల్లె జ్ఞానం ఆ చెప్పినప్పుడు అమ్మ చెప్పిన ఈ రెండు మాటల్లోనూ శుద్ధం అయితే అన్నప్పుడు ఒకసారి మలినంగా ఉందని ఒకసారి శుద్ధంగా ఉందనే మాట కూడా వచ్చింది కదా మళ్ళీ అంత ఆదాయ అయ్యి అని అమ్మ చెప్పింది ఒకటే తీసుకోవడానికి సరిపోవట్ల అందుకని చెప్పాను అని ఇంత మాట ఎందుకు వచ్చిందంటే అంత ఆద అయ్యి మాటకి ముందు కానిదేదో తీసేయాల్సి తప్పట్ల కాని తీస్తేనే అయి అర్థం అవుతున్నది కానీ ఇది తీసేయాల్సి వస్తుంది కదా మరి ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ అంతే ఈ మలినం ఏముందో ఆ మలినం తీసేస్తేనే శుద్ధమైన తనుగా నిలబడుతోంది అది నాలో ఉన్న చైతన్యం అవ్వచ్చు బయ సృష్టిలో ఉన్న పరమాత్మ అవ్వచ్చు ఏదైనా కానీ ఆ ఉన్నదేదో తీసేస్తేనే ఏకం అవుతుంది ఏకం అయిన తర్వాత ఇది ఏమంటారు సామాన్యంలో విశేషాన్ని విడదీయటం విశేషాన్ని మళ్ళీ సామాన్యం చేసుకోవటం అమ్మ ఉన్న స్థితి అమ్మున్న స్థితికి రావాలంటే ముందు విశేషాన్ని విడదీసి స్థిరంగా ఇప్పుడు ఈ అష్టావక్ర గీత అదే నువ్వు ఎప్పుడు కదలకుండా ఉన్నావు ఇవన్నీ నీల వచ్చిపోతున్నాయి నువ్వు వాడివి కదలకుండా ఉన్న వాడివి ఇవన్నీ అంట స్థితిలో నువ్వు అట్లా ఉండువు ఇది భగవాన్ చెప్పినట్టు నిద్రపోతున్నప్పుడు నీకే కష్టాలున్నాయ్య అక్కడెవరు చెప్పాడు ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడుతున్నారో చెప్పు అంటారు ఆ నిద్రపోతున్న స్థితిలో ఇవేమీ లేవు కదా ఎన్ని కష్టాల్లో కడుపు కాలిపోయి మోట్రోళ్ళ నుంచి తింది లేక నానా బాధలు పడ్డవాడు కూడా నిద్రపోతే ఆ క్షణంలో అన్ని మర్చిపోతున్నాడు కదా సో నిద్రపోతున్నప్పుడు ఏమీ లేవు అన్నడే అర్థమైపోతుంది ఇవేమీ లేని స్థితి ఒకటి ఉంది నీకు నీకు రోజు జరుగుతున్న స్థితే నీకు అర్థం అవుతున్నది అప్పుడు ఈ జ్ఞానిగా ఉన్నవాడికి తెలివిగా నేను అట్లా తెలుసుకున్నాడు అజ్ఞానిగా ఉన్నవాడు తెలియక అట్లా ఉంటున్నాడు అంటే జ్ఞానం అంటే పెద్ద విశేషం ఏం లేదన్నాయి ఎప్పుడు నా స్థితి అని తెలుసుకోవటం జ్ఞానం తప్ప అంతకంటే ఏం లేదనేది నేను దీనికి దానికి సమన్యం అట్లా సరిపోతుంది అమ్మ చెప్పిన ఆ విశేషం ఏంటి అంటే ఎప్పుడు కదలకుండా ఉన్న నీ స్థితి ఏదో అది విశేషం దాని మనం తెలుసుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ చల్లంలోనే ఉండు కానీ ఆ కదలకుండా ఉండు అప్పుడు సామాన్యమైపోతున్నది నీకు ఇంతేనా దానికి సమ సరిపోతుంది అది కరెక్ట్ గా చెప్పానా ఇప్పుడు మీరు ఇందాక ఏం చెప్పారు నా అనుభవం నాది అన్నారు కదా ప్రాతిపదిక వేస్తూ అది చెప్పినప్పుడు అక్కడ ఇంకా నా వ్యాఖ్యానం ఉండదుగా వ్యాఖ్యానం ఉండదు ఊరికే అంటే మీరు